పరిశుద్ర గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్నత కృపా సత్య సంపూర్ణ జీవన్ వల్ల దేవ నీకు వన్నాలు ఇస్తాయా గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని సురక్షితంగా కాపాడైనా మీ కృపల్లో మమ్మల్ని భద్రపరుచుకున్నారు దినానికి ప్రభావ ఇక నూతనమైన కృపను మాకు అనుగురించిన దాన్ని బట్టి వర్ణాలు నా నా ప్రభా అయితే ఈ ఆరాధనంత మీరే ఆధిపత్యం చేయండి మీ నూతనమైన అభిషేకం మాకు అందరికి అనుగ్రహించండి వాక్యంగా పాటల ద్వారా మైంపొందండి పరిశుధాత్మ కార్యం జరిగించండి నాయన బిడ్డ త్వరగా మీరు ప్రతి ఆటంకాలను కొట్టివేసి మీ నామాన్ని పనిమే తెచ్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం ఉన్నప్పుడు ఆదిస్థాం తండ్రి ఆమె ఆమె నా ప్రియుడా ే నీకృపాయా ఒక క్షణమయనా నేవ్రతక నా ప్రియునా నిదే నివ్రతకళను క్షణమీనా నివ్రతకేను నా ప్రియుడా ఏచేతితోనే నను లే పి నావు నీ చేతితోనే నను చెక్కు నీచేతితోనే నను లే పి నావు నీచేతితోనే నన్ను చిక్కు కుంటివి నీచేతి గలు నన్ను దాచుకుంటే నీ చేతి నీడలు నన్ను దాచుకుంది నా ప్రియుదానా ఏ సయ్యా నీ కృపలేనిదే నీ బ్రతకలేను క్షణమైనా నీ బ్రతకలేను నా ప్రియుడానా ఏ నీ నీ వాకు ీవాన్ని వాగ్దానమూలై నీవాకుపంక్తి సంస్త నీవా కులన్ని వాగ్దానమూలయి వాకుపంక్తి సంస్తా నములు నీవాదా నములు మార్పులేనివి నా ప్రియుడానా కేసయ్యా నీ కృప లేనిదే నీ బ్రతకలేను క్షణమైనా నీ బ్రతకలేను నా ప్రియుడానా కేసయ్యా ముందెన్నడూ నే వెళ్ళా నూతనమైన మార్గముల నిలు ముందడూ నే వెళ్ళా నీ నూతనమైనా మార్గములన్నిటిలో నా తోడు నీ వై నా పేరుడా కేసయ్యా నీ కృపలేనిదే నివ్రత కలియా క్షణమైనా నివ్రత కళీలయా నా ప్రియుడా సర్వో నోడా సర్వకృపానిది సర్వసంపదలు నీలో ఉన్నవి సర్వో నోడా సర్వ కృపాలిది సర్వ సంపదలు నీలోనే ఉన్నవి నీవు నా పక్షమై నిలిచి ఉన్నావు నీవు నా పక్షమై నిలిచియున్నావు నా ప్రియుడా నా కేసయ్యా నీ కృప లేనిదే నా ఇస్తాత్మినప్పుడు సరఫీ వాగ్దం చేస్తున్నాడు ఆ వాగ్దం తర్వాత మీరు నడిపిస్తుంది మా సబ్బుద్ది తొలగించి మీ బుద్ధి జ్ఞానండి నా అభిమానిస్తుంటారు మీ మనుషులు ధర వాక్యం రావాలా మీరే పరిస్థితి నడిపి దయచేసి వచ్చి ఆటగాళ్ళు కొట్టి మీ కంట్రోల్ పెట్టుకొని ఉన్నారు అలాదిగా నా భి వారు మీ కుమార్ పిర్ కుమార్ మాట్లాడారు మీ ప్రవర్త మాట్లాడి మాతో మీరు మాట్లాడాలని స్తిగల వారుట ఎంతో దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజములో ఒంటెదుట సులభం అని చెప్పాను ఇది వినిన వారు అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడగగా ఆయన మనుషులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యములని చెప్పను చవాలి బిది ఓ పేతురు మేము మాకు కలిగినవి విడిచిపెట్టి నిన్ను వెంబడించటం అనగా ఆయన దేవుని రాజ్యం నిమిత్తమై ఇంటి నైనను భార్యనైనను అన్నదమ్ములనైన తల్లిదండ్రులైనను పిల్లలనైనాను విడిచిపెట్టిన వాడెవడును ఇహమందు చాలా రెట్లను పరమందు నిత్య జీవమును పొందకపోడని నిత్యముగా మీతో చెప్తున్నానని వారితో అనెను ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి ఇదిగో ఎరుసలేమునకు వెళ్ళిచున్నాము మనుషు కుమారుని గుర్చి ప్రవక్తల చేత రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడు ఇక్కడ చూద్దాం కేసు అతను చూసి ఆస్తి గల వారు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తే ఎంతో దుర్లభము దేవు ఆయన చూసి ఆస్తి దేవుని రాజ్యంలో ప్రవేశించే దుర్బలం కదా ఇక్కడ ఇంకేమంట కింద చూస్తే అప్పుడు ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించట కంటే సూర్యు ప్రాకే సూర్యు సూది చెప్పాను సూది ఒంటూ వంటే ఈ మార్గం మిరుక మార్గం ఇక్కడ చూస్తే మార్గం అంటే ఈ సూది మన ఒంటే బులభం అని చెప్తున్నాడు హాయ అంటే సూదిలో మన ఒంటేటైతు మనం ఏం చేసిన సాధ్యం ఇక్కడ చెప్పులు ఇక్కడ ఇది వినిన వారు అలాగైతే ఎవడ రక్షణ పొందగలడని అడుగగా ఎవరైనా రక్షణ పొందగలగా ఆయన మనుషులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యమనని చెప్పాను అలా మనుషులకు అసాధ్యమని దేవునికి సాధ్యమని దేవుని ఆత్మ ఎవరు ఆకరిస్తారో మళ్ళ ఆకరిస్తారో వాళ్ళకు దేవుడి రక్షణ కలిగిస్తాడు ఆయన చిత్తం దేవునికి సాధం కనుక ఇంకా ఏమంటాడు పేతులు ఏమంటాడు కదా పేతులు ఇదిగో మేము మాకు కలిగినవింబడి అంత కలిగి విడిచిపెట్టి వెంబడించే కలిగిన వాటి కలిగి పెట్టిన ప్రభా నీకేస్తున్నా లేకపోతే వస్తున్నాం కదా ప్రభావ అని చెప్తున్నా పేతులు ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై అంటే పేతరు అడిగిన దానికి జీజస్ ఆన్సరిస్తుంది దేవుని రాజ్యము విషయమై ఇంటిని అయినను భార్యనయినను భార్య అయిన అన్నదమ్ములైన తల్లిదండ్రులైన పిల్లలను విడిచిపెట్టిన వాడు ఎవరు ఎవరైతే విడిచిపెడతారో ఇహ మందు చాలా రెట్లను పరమందు నిత్య జీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్తున్నా ఇక్కడ ఇస్తే మీరు నిత్య జీవంలో పొందారు ప్రవంధు పొందరు అంటే వీళ్ళంటే నాకంటే ఎక్కువగా ప్రేమ ప్రేమించద్దు అని చెప్తుండీ చూస్తే అని చెప్తుంది మీరు ఇంగ్లీష్ అర్థం చేసుకోండి ఆయన సంచరించు ఏరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చి నేను అలాగే మన ప్రభుత్వ సేవలు అయింది ఎరుకో అంటే షబీన్ అది అంటే ఆ ప్రాంతం సంచరిస్తున్నారు అలాది సంచరిస్తు ఎవరు ఆ రక్షణ ఎవరు రక్షణ పొందలేదు అది ఉదయాసేవుడు కదా అక్కడ సంచరించి ఏకట చదివించు ఇంకేమంటూ ప్రభు సేవలో ధనవంతుడైన జక్కయ్య అక్కడ గుత్తదారుంచి పేరు వచ్చాయి ఆయన చెక్ వ్యక్తి మంచి పేరు వ్యక్తి ఉందంట ఆ ఇల్ లో పడబోపోయినాడు ఎవరో అన్ని చూడగోరను గాని పొత్తివాడైన జను గుంపు కూడిన వలన చూడలేకపోయాను అనలియా ప్రభు వస్తుండే గుంపు గుంపు ఎక్కడ మన ప్రభు చూస్తే గుంపు గు ఉంటుండే మన గొప్ప జనం చూసే పాము అందరు గుంపుంపు ఉంటుండే ఆయన బోధ చూస్తానికి కొన్ని గొంపు శోదించడానికి వచ్చి కనుక అక్కడ చూస్తే గుంపు గుంపు ఈ జగరే ఎవరు వచ్చిందని ఆశ కలిగి ఉందంట ఆయన ఎందుకు వచ్చి నువ్వు కోసం వచ్చి అక్కడ ఒక్క ఆత్మతో మనం ఏం చేయాలా ఏ ప్రాంతం అంటే ఆ ప్రాంతం పోల ఒక్క ఆత్మభం ఆత్మధర ఆత్మ రక్షింపబడిన ఆత్మధర ప్రభు ఏం చేస్తున్నాడు ఎంతో రక్షిస్తాడు ఆత్మధర ఎంతో రక్షిస్తాడు అయితే ఆయన పొట్టి ఉన్న దానికైనా ఆయన చూడలేకపోయినాడు అలా చెప్పు ఇతని ఆత్మీయ చూస్తే నువ్వు ఆత్మీయ ఎదిగితేనే ఈ వాక్యాలు చూడగలవు పొట్టినంటే నీ ఆత్మీయ స్థితి నువ్వు సంపూర్ణ ఎదిగితే ఈ వాక్యాలు చూడగలవు అంటే నువ్వు ఏ స్థితిని ఎదగాల మన ఒక బలమైన స్థితికి పొట్టి పత్తి కొంటే చరిగా ఉండాలి పట్టుకున్న చూడలేకపోతున్నాడు ఎసుప్రభుని అలా అలుయా అంటే పసి పిల్లలు లెక్క ఉంటే పత్తి చిన్నగా పసి పిల్లలు ఉంటే ఈ వాట్యాలను చూడలేవు అలా అలుయా ఏదో అడ్డకు ఉంటాయి ఇది కానీ ఇంకా చూడలేకలే కానీ పట్టికుండా కానీ జక్రా ఆశా కలిగి ఉంది ఆశాకరం పరాన్ని చుట్టూపడుతున్నాడు ఆత్మ చూస్తుంది జక్రా జగ జక్రా ఆత్మ మన జీవుని ఆత్మానించి ఆశపడుతున్నారు దేవుని అక్కడ చూడు అప్పుడు ఏసు ఆ క్రోవను రానే ఉండేను కనుక ఆ త్రోవని రాని ఉండను ప్రభు సేవలో అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూటకు ఒక మేడి చెట్టు ఎక్కను అలా మన మనం ముందుగా దేవుని వాక్యం అంటే ఆ కాలం దేవుని వాక్యం కూర్చొని మనం ధ్యానం చేయాలి దేవుని ధ్యానం చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము నేను నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా ఎక్కడ పరిగెత్తి మేడి చెట్టు మేడి చెట్టు ఎక్కను ప్రయాస ప్రాసభర్తులు ప్రభువుని చూడాలా అని ప్రయాసీ ప్రయాసభర్తులు ప్రభుని చూడాలా అలా చూడండి మరి అపో చూస్తున్నావు కదా ఏషియా గంధం అయిన సౌత్ ప్రయాసభర్తులు బయకుడు పట్టుకుని ఏషియా గంధం కానీ అర్థమైతే ఆయనకు దేవుని చూడ మాట్లాడి మనం చూసేది మళ్ళా దేవుని ఆత్మస్థితితో మాట్లాడి ఆయన ప్రయాసపడుతున్నాడు నువ్వు పోయి చెప్పు సువా దేవుడు ధర్మపతి ఆయనకు రక్షణ కలిగించిన అలా అది చూడండి రక్షణ ఎక్కడుందో ప్రజలు చేస్తాడు ప్రజలు రక్షణ పొందాలని దేవుని తపన కలిగి ఉన్నాడు కానీ మన ప్రయాసపడర్తే దేవుడు ఏం చేస్తాడు ఆ ప్రజలకు రక్షణ అయితే జకరా నువ్వు త్వరగా దిగుము అని చెప్తున్నాడు ఏమంటారు జకరా నువ్వు త్వరగా చోటుకు వచ్చినప్పుడు కన్ను నిమి చూచి జక్కయ్య త్వరగా దిగుము నేను నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకోలేను ఎవరు చాలా గ్రామంలో చాలా పేరుగా వచ్చి కానీ ఇక్కడ సంతోష్ దిగి ఆయన ఉదయం అంటే నీలో బస్క్రాదయం ఈ రోజు రక్షణ వచ్చింది అయితే చూస్తే అందరూ చూసి అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనిషిని వద్ద బస సేవట వెళ్లినని చాలా మంది సనుగుకొనే హలో అలి ఈ నా పాపి అయినా చేస్తే మనుషులు తనిఖిరి హలో అలి అందరేమంటే మేమే నీతి మంతుడు ఈనా చూడు ఎంత పాపి ఉన్నాడు అని పని కొని వాళ్ళు చెప్తున్న ఏం జరిగిందరి చూద్దాం అక్కడ జక్కయ్య నిలవబడి ఇదిగో ప్రభు నా ఆస్తిలో సగము బీధులకిచ్చుతున్నాను నేను ఎవరి వద్దని ఆయన అన్యాయముగా దేని తీసుకుని ఎడలా అతని నాలుగంతలు మరలా చెల్లించానని ప్రభుత్వం చెప్పాను అలా అన్యాయం చేసే నాలుగంతా చెల్లించాను ప్రభుత్వం చెప్పాను అలా అంటే వాళ్ళ దిశ నేను రిక్వెస్ట్ చేస్తాను ప్రభాని ఆయన ఒప్పుకుంటున్నాయా ఏం చేస్తు ఒప్పుకుంటు ఒప్పుడు ఇచ్చిన వారు వర్గిల్తానని ఉంది అలా కానీ ఈయనం చేస్తుండగా వర్గిలను కానీ ఆత్మీయ వర్గీలను సిద్ధపడినాడు జక్రయా అలా ప్రభు దృష్టి యొక్క ఆశ్చర్యపడి ఏం చెప్తుంది అక్కడ అందుకు ఏసు ఇతడు అబ్రహాం కుమారుడే ఇతను బి అబ్రా కుమారే అలలుయ్య అబ్రామ్ కుమార్ అంటే మన కుమారేవాళ్ళు ప్రభు ప్రభే కదా అబ్రామ్ కుమార్ అంటే ఈయన బి కుమారే ఈ ఇంటికి ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అలూయ నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అలలుయ్య చూడాలి ఈయన తనికుడు ప్రభుకు ప్రభు ఇది అసాధ్యం కాని ప్రభుకు సాధ్యం అంటే ఇక్కడ తీసుకునే ఒక పెద్ద ధనికుడు ఉన్నాడు మారిపోయిన వ్యక్తికి ఏం చేస్తాడు దేవుడు ఆకలించి రక్షిస్తాడు ఆ ఇంటి అంతా రక్షణ కలిగింది అలా చెప్పంటే మన తలము కాకుండా మన పని ఏంది స్వార్థ చెప్తే పోవాలా ఏం చేస్తాడు రక్షణ కలిగి చేస్తున్నాడు అలియా సాయస పని మనం ఎప్పుడు మన ఎంక తిరిగి మనం చూడద్దు పోవాలా కొంచెం దాన్ని నమ్మకం పెట్టు తమ పైకి ఇంకా పెట్టాడు అలా కొంచెం ఉన్న నువ్వు కొంచెం అంతం పెట్టి నువ్వు మనం ముందు అడిగేసి పోతే ప్రయాసం వస్తే ఆ ప్రయాసంలో ఎవల లక్షణం నువ్వు కలదే చూసే కారణం చూడగల దేవుడు చిన్న వాక్యం సరే మన మధ్యలో చక్రవతి బెదర్ జాయిన్ అయ్యారు ప్రైజ్లాడన్నా ప్రజల భాస్కర్ సార్ ఉన్నారు విజయ్ బేదర్ ఉన్నారు మనోజ్ బే ఒక్కొక్కరిగా మనం ప్రేడ్ చేసుకుని వన్ బై వన్ ప్రేడ్ చేసుకుని కంటిన్యూ చేసేసాం ప్రార్థనలో తెలిపాను స్వత్రం ప్రభా పరిశుద్ధురా గొప్ప దేవ సరే సంపూర్ణ మహోన్నతులకు తండ్రి జీవం గల దేవ జీవాధిపతి స్తోత్రం పైన గొప్ప వాకిందర ప్రభా మీరు మాత్రం మాట్లాడినారు ప్రభా వేసయ్య గొప్పదేవా ఈ లోకంలో ఎంత ధనికులున్నా గానీ ప్రభా ఆయన ఇసు ప్రభావాల ఆ ధనాన్ని మీరు చూస్తలేదు ప్రభావా ఆత్మ వాళ్ళ హృదయ పరిస్థితి చూస్తున్నారు జక్క ఎంత ధనికులు కూడా ప్రభావ ఆయన ఇసు మిమ్మల్ని చూడాలని ఎంతగానో ఆసక్తి కలిగింది ప్రభా ఎందుకంటే ఈ లోకంలో ఎంత సంపాదించినా గాని ప్రభా రక్షణ స్వస్థత సమస్తం మీ ద్వారానే సాధ్యమని జక్క గ్రహించగలనాడు ప్రభావ కాబట్టి నేను చూడాలని ఉన్నాడు ప్రభావ ఆ చెట్టు ఎక్కినప్పుడు మీరు చూసి పిలిచినారు రక్షణ ఇచ్చినారు ప్రభా నీకు అన్నా నిసయా గొప్పదేవా ఈ లోకంలో ఎంతో మంది ధనవంతులు ఉన్నారు ప్రభా కానీ అది అసాధ్యమని మీరు అన్నారు ప్రభా కానీ అబ్రహాం ఇసాక్ యాకోబులు వీళ్ళంతా ధనవంతులే ప్రభా ఒకప్పుడు మీ రాజ్యంలో ఉన్నారు అంటే ఆ ధనం అది ఆత్మ సంబంధం అయింది అర్థం చేసుకోవాలనే విషయాలు ప్రభా మీరు మాతో మాట్లాడినారు ప్రభా మీకు అన్నా నిశయానికి ఈ వాక్యం సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి ప్రభావ ఆయన ఇస్సు ప్రభా తండ్రి మీ నిమిత్తం ప్రభా వాటి అన్నింటి మేము విడిచిపెట్టేవాడు నూరు రెట్లు పొందుకుంటున్నాడు విగ్రహం మందు పొందుకుంటున్నారో పరలోక మందు కొనుక్కుంటున్నారు ప్రభా ఆయన నీకే వన్నా గొప్ప దేవ ఇసు ప్రభా సత్యం ప్రభావిత నిజంగా అన్నదమ్ములు అక్కడిని విడిచిపెట్టేది కాదు ప్రభా అది ఆత్మలో నాకంటే ఇక్కడ మీరు ఎవరు ప్రేమిస్తూ పోయిన పాత్రలు గారినట్టు ప్రభా ఆయన మీకంటే ఈ లోకల్ మీద దేన్ని ప్రభా మా ప్రాణము మా సమస్తమంతా మీ మీదే ఆధారపడాలి మేమే ప్రేమించాలి ప్రభావ అలాంటి జీవితం మాకు అనుగ్రహించండి ఇంకే వన్నాలు ఇస్తయ్యా మీ వాకించి తిమ్మని బలపరిచి ఇంకా ప్రోభ మమ్మల్ని ఇంకా ఆత్మీయో నడిపించండి ప్రభావ మీ ఆకలి తొరగుంది ప్రభావ మీ అందరికి సిద్ధపడాలా మీ లోకంలో ఎంతమంది నశించబోతున్న ప్రభావాలందరికీ సువార్థ ప్రకటించాలా ఒక ఆత్మకు నశించుకోవద్దు ప్రభావ భయంకరమైన కాలంలో ఉంటున్నాం వైరస్ బాధితులందరూ మీరు స్వస్థపర్చండి వింత రోగాలు మనుషులు కలుగుతున్నాయి అనేక ప్రాంతాల్లో ప్రభావ అయినా ఇస్తయ్యా నా తల్లి గొప్పదేవ కనికరించమంత అదిష్టమైన ప్రతి బిడ్డలు మీరు స్వస్థపర్చమంత అదిష్టమైన వాళ్ళకి సువార్థను ప్రకటించలే మీరు సహాయపడింది ఆయన మీ రాకట్ పొరగొందుకు మేమందరి సిద్ధపడి అనేపి సిద్ధపరచాలా కోత ఎంతో విస్తారమైంది ప్రభా పని వారు కొద్దిగా ఉన్నారాయన ఎస్య్యా మేము కోత వచ్చేవారు లాగా ఉండాలా ప్రభావ ఆయన ఇప్పుడు ఇక్కడి విత్తనాలు కన్నీలతో విత్తువాడు సంతోషగానము పనులు మోసుకొని వస్తున్న వాక్యం ఉంది ప్రవ్వా ఆయన మేము విత్తనాలు తీసుకుంటూ మేము పోవాలా ప్రభావ ఆయన ఇసయ్య అలాంటి బిడ్డలకు మమ్మల్ని తయారుజీవన్ ఈ దినవంత ప్రభావ మీరే మాకు సహాయకులు నటించేందుకు నూతనమైన తృప్తన అభిషేకాన్ని మాకు అనుగ్రహించండి గొప్ప దేవ వైరస్ వారి తర్వాత స్వస్థపచ్చని కృపల్ మరోసారి జ్ఞాపకం చేసుకోండి ఆ రీతిగా ప్రభావాలక ప్రణతను అనుగ్రహించమని ప్రార్థిష్టమైన ఆ ఫంక్షన్ మంచి ఏసు బ్రెయిన్ ఫంక్షన్ కావాల ప్రేవా కిడ్నీ లివర్ ఎముకల పతి నరాలు ఎముకలు బాల ప్రతి అవయవం ప్రాధాన్యత సంపూర్ణంగా రెస్టోర్ అవ్వడం దేవ సంపూర్ణంగా హీల్ చేసి ప్రభావే స్వస్థ పచ్చని మహిమ ఉందని గొప్ప దేవా విధానాలు మీరు మాకు చూపించినారనైనా మీ మహమార్థమే వాటిని వాడుకోవాలా సమస్త ఘనత మహిమ ప్రభావంలో నీకే ప్రభావ ఎస్ నీకే స్తోత్రం ఆయన దుస్టాసీ శక్తులతో ప్రభావ మనుషులు ఎంతగానో పీడింపబడుతున్నారైనా సైతన్ బంధకాలు ఉన్నది లోకంలో ఎంతమంది ప్రభావ అచ్చిక్కడికి చోట్ల ప్రభావ వెలుగించి దీపంలాగానే ఉండాలా మీ వెలుగుని వెదగెళ్ళే వాళ్ళు ఉండాలా ప్రభా అయినా ఎంత కాలంలో ఓ ప్రభా ఇంత భయంకరమైన కాలంలో ఉంటుండగా ప్రాభా మేము మీ కలిపి ఏ రీతిగా ప్రభావ మీరేమో అతని మాట్లాడుతున్న మమ్మల్ని సిద్ధపరుస్తున్నారు ప్రభావాస్ అయ్యా గ్రూప్ లో ఉన్న ప్రతి బ్రదర్స్ వాళ్ళ కుటుంబాలను దీవించి ఆశ్రవదించండి నూతనంగా అభిషేకించండి పరిశుభాత్మ అభిషేకం పొందుకోవాల ప్రభావ శక్తి పొందుకునే ప్రభావం సువార్త ప్రకటించాలి ఆత్మ వాళ్ళని కడ్గం ధరించుకోవాల ఎందుకంటే దుష్ట శక్తులతో మా పోరాటం ప్రభా ఆయన ఆకాశ మండల దురా మా పోరాటం మీ సంపూర్ణంగా సిద్ధం పరిప్రవాహం ముందుకు పోవాల ప్రభావా అలాంటి సేవా జీతంలో మీరు నడిపించండి ప్రతి ఒక్క బిడ అనాయింటి మాకు అనుగ్రహించండి పరిశుభాత్మ అభిషేకంతో సంపూర్ణ నింపని ప్రభావ ప్రతి ఒక్కరు పొందుకోవాలి ఆసక్తి చూపించాలా ప్రభా లేకుంటే ప్రభావ సైతం మేము విజయం పొందడం ప్రభావ శక్తి రాదు ప్రభా ఆయన ఈ సయానికి వంద్రవా మీకు అభిషేకం మాకు అందరికీ అనుగ్రహించాను మీరే సాయపడ ప్రార్థిష్టం లేదేవా ఇష్ట ప్రభావ మీరు ప్రభు రక్షణ ప్రణాళికలు మేము చివరికి వరకు జీవించాలా అనే మేము చెంతగా నడిపించాలా సర్వలోకానికి వెళ్లి సర్వసృష్టి వార్త ప్రకటించమన్నారు ప్రభావ అనేకులు మేము ప్రకటించాలా అలాంటి సేవా జీవితం నడిపించండి ప్రవా జనవరిలో ప్రవా ప్రాంతాలకు మేము వెళ్తుండగా ప్రవా నడిపించిన ప్రవ్వా పరిశుభాత్మ నడిపించి మాకు అనుగ్రహించటంకాలు కొట్టిన ప్రార్చేస్తున్న ప్రతి చీకటి అందకాల శక్తులు డీమీ స్త్రీ వేసు క్రీస్తు గర్దిస్తున్న ఆ ప్రాంతాన్ని ఆ మనుషులు తెచ్చిపెట్టుకోమని ఏసు క్రీస్తువులకు ఆ ప్రాంతానికి ప్రవా సమాధానం కలుగునుగాక ఏసు క్రీస్తులు నామవునా ఆమె గొప్ప కార్యం జరిగించి ఓ ప్రభా టీంలో ప్రతి బ్రదర్స్ అందరూ బలపచ్చి ఆటంకాల్ తొలగించి ఆ స్థానం ఎన్ని ప్రాంతం ఎక్కడికి వెళ్ళాలి నడిపించండి మీ చిత్తానుసారంగా మీరే సహాయపడమని ప్రార్థిస్తామే గొప్ప దేవ ఈ సిద్ధపడాలి అనేకులు మీరు సిద్ధపరచాలి ప్రభావ అలాంటి సేవా జీతులకు మనందరూ నడిపించి మీ రాకరకు మనందరూ సిద్ధపరచుకోమని త్వరలో ఏసు క్రీస్తు పరిషత్ నామం ప్రార్థి తండ్రి ఆమె పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధ ప్రేమ కలిగింది ఆయన ఏసయంతో వందనాలు తిరుస్తారు ప్రభు ఇదిగో గడిచిన కాలం అంతా ప్రభావి విచిత్ర మమ్మల్ని కాచి కాపాడి ప్రభా అయ్యా ఈ సమయాన్ని బాగా నిగ్రహించినందుకు మీకు ఎంతో వందనాలు ప్రభా ఇదిగోనైనా ఎక్కడైతే మీరు మాట్లాడిన విధంగా ప్రభా అనేక జీవితాల్లో ప్రభా అయ్యా మీరంటే ఎరగని వారి జీవితాల్లో ప్రభా అయ్యా మీరు సువార్త అందరి వారి ప్రభా వారి ప్రాంతాల్లో ప్రభా మీరు వారితో ఉన్నట్లాగే మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి కృప చూపించండి ముఖ్యంగా ప్రభా పరిచర్ చేసి వచ్చి ప్రభా అయ్యా ఆ ప్రాంతాల్లో నీరు కట్టి ప్రభా మీరు ఫలింపు చేయమని మేము ప్రార్థపడుతున్నాం తండ్రి అదే విధంగా ప్రభా ఎదుగు ఆయన గులకామనే గురించి ప్రభా ప్రార్థన చేయొచ్చుండగా ప్రభా సమస్త ప్రభ మీరు ముట్టండి స్వస్థపరిచండి ప్రభా ప్రభ ఎటువంటి అంధకార శక్తులు ప్రభా తన దగ్గర ఉండడానికి వీలు లేదు ప్రభా ప్రభు సంపూర్ణంగా స్వస్థపరిచి అయ్యా నీ సాక్షిగా సూత్రంగా మీరు మార్చుకోమని ప్రార్థించున్నాం తండ్రి అదేవిధంగా ప్రభా అవార్థ అందని ప్రాంతాలకి స్వార్థం ప్రకటించాలని ప్రభా నెక్స్ట్ మంత్ ప్రభా ఆలోచన చేస్తుండగా ప్రభా ఆలోచన సఫలు పరచండి అయ్యా ఆశీర్వదించండి ఫలభక్తంగా మార్చండి మీరు ప్రభావిరంగా ప్రభా నేర్పించమని ప్రార్థించాము తండ్రి ఇంకా ఎవరైతే ఈ రోజు రాలేకపోయారో మరి అందరిలో ప్రభావం మరి ఇంకొక అవకాశాన్ని మీరు గ్రహించి ని చిత్తం అయితే ప్రభావ మరుసటి రోజు అందరం కలిసి ప్రభావం మిమ్మల్ని ధ్యానించడానికి మిమ్మల్ని ఆరాధించడానికి దయచేయమని ఏసైనా అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకుంటున్నాం తండ్రి పరిశుధుడా మహాన్నటువన్నతుడే వందేవాళ్ళు సరిగ్చించుకుంటున్నాం చిక్క నుండి ఆశ్చర్యమైన వెలుగులోకి మమ్మల్ని నడిపించినందుకు మీకు వందనాలు ప్రభా స్తో ప్రభా ఈ రక్షణను మేము పోగొట్టుకోకుండా ప్రభా ఇంతో భయము భక్తితో వణుకుంటూ తండ్రి ప్రభా ఈ రక్షణను మేము కాపాడుకునే వారంగా ఉండటం మాకు సహాయం చేయండి శక్తిని సామర్థ్యం అనుగ్రహించండి వృద్ధి జ్ఞానము వివేచన తెలుగుని మాకు అనుగ్రహించండి సహాయం చేయండి ప్రభా తి మీ యొక్క సువార్త విషయమే తండ్రి ప్రభా సత్య సువార్తను చేపట్టి అనేవి నాయన ఈ సరజ సువార్తను బోధించే వారంగా మేము ఉండటం సహాయం చేయండి బ్రతుకు దరిస్తే చావైతే లాభం అనే విధంగా సహాయం చేయండి తగ్గింపు స్వభావం మాకు తల్లి మాలో ఉన్న మా లోపాలను మేము వెతుక్కునే వరంగ సహాయం చేయండి అపవాది వాడి క్రియల్ని లాయపరచమని వేడుకొని చుంటున్నాం సహాయం చేయండి ప్రభు తండ్రి స్నాన బ్రదర్ మల్కం గురించి ప్రార్థిస్తుంటున్నాం అభివృద్ధిని సంపూర్ణ స్వశ్రద్ధ చేయండి అభివృద్ధిని తాచండి ప్రభు అభిర్థికి సహాయం చేయండి ప్రభు సంపూర్ణ ఆరోగ్యం తొలంపమని ఇంకొక ఆశ్చర్య కార్యము జరిగించమని బ్యాష్ని బట్టు ప్రారంభిస్తున్నాం ఆ బిడ్డను కూడా తాకండి ప్రభా సంపూర్ణ ఆరోగ్యం సంపూర్ణ నిశ్చితము ఆ బిడ్డ పట్ల జరిగించమని వేడుకుంటున్నాము కుటుంబంలో సమాధానం అనుగ్రహించండి ప్రభావం స్వస్థపరచండి ప్రభాయ సంపూర్ణ ఆరోగ్యం దయచండి బ్రదర్ శంకర్ వారిని సంపూర్ణ ఆరోగ్యంతో స్వస్థపరచమని వేడుకొని చుట్టాం కోవిడ్ బాధితులను ప్రభాకం చేసుకోండి ప్రభావ సహాయం చేయండి వారికి ఇమ్యూనిటీ పవర్ రెసిస్టెన్స్ ప్రవేశ మంచి స్టామినాను అనుగ్రహించండి సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించండి బలపరచండి ప్రభా వారికి రక్షణను అనుగ్రహించండి ప్రభావి చేయండి తండ్రి అదే మరిగా నేను లాస్ట్ టైం ఔటరీచ్ వెళ్ళి తండ్రి అక్కడ విటబడిన వాక్యము మెడిసిన్ ఆహార వస్తువులు ఎవరైతే తీసుకుని ఉన్నారో పొంది ఉన్నారో తండ్రి ప్రభా వారి జీవితంలో వారికి రక్షణను అనుగ్రహించండి వారికి సహాయం చేయండి ప్రభావ సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించండి ప్రభు ఎత్తిన ప్రతి బిడ్డకి నాయన సహాయం చేయండి ప్రభా ఇంకా అధిక భారం కలిగి సువార్త ప్రకటించే వారుగా ఉండటానికి సహాయం చేయండి నాయన తగ్గింపు స్వభావాలు మాకు తండ్రి వందనాలు స్తోత్రాలు అదే విధంగా పరిశుద్ధి బట్టి తండ్రి నాయన వారు అనేకమైన ఇబ్బందులు ఇరుకుల్లో ప్రయాణిస్తూ సువార్తను ప్రకటించి తండ్రి ప్రభావ వారి లోకంలోకి అనుమారు వారు ఎప్పటికీ నాయన మరణం లేని బం నింటున్నారు ప్రభా వారి మాకు మార్గదర్శులుగా ఉంటున్నారు ప్రభావ కాబట్టి మేము సువార్థ చేయనప్పుడు బెగరక అనుక తండ్రి బ్రతుకుతో క్రీసే చావైతే లాభం అనే తండ్రి ప్రభా మేము కూడా సువార్థను చేసేవారుగా ఇతరులను మెప్పించి పేరు కోసం ఘనత కోసము తండ్రి ప్రభా మేము సువార్థను ప్రకటించక తండ్రి మీ యొద్ద కలుగు బహుమానంకై ఆయన సువార్థను ప్రకటించే వారంగా మేము గతాయం చేయండి తండ్రి వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తుంటారు అదే మరిగా ఆయన సంఘాలను యోగ బిడ్డలను ప్రారంభిస్తుంటున్నాయి యోన చెడిపోతున్నారు ప్రభా వారికి రక్షణను అనుగ్రహించండి ప్రభు ఒక అవకాశం దచ్చింది ప్రభా సంఘాల్లో ఉన్న భ్రష్టత్వము ప్రాహద్దుల ప్రభా సంఘంలో రాకుడనివి చూడకుడనివి వినకుడనేవి అన్ని చేరి ప్రభు ఆ సంఘము పెద్దలు సేవకులను జ్ఞాపకం చేసుకుని ఒకసారి వారితో మాట్లాడండి ప్రభావి సహాయించండి వేరుగా నిలబని వేడుకొని చుట్టాం తండ్రి మీ అధికారం కథ చెప్పుకుంటున్నాను నన్ను నేను తగ్గించుకుంటున్నాను నన్ను క్షమాపణ క్షమించమని వేడుకొని నేను ఎప్పుడూ నా యోగ్యుడు వంటి వాడను పనికి మాలిన వాడను ప్రభా మరొకసారి మీ వద్దకు వచ్చి ఉంటున్నాను ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయన మీకు వందనాలు చెల్లిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని ఇచ్చిస్తూ మా రక్షకుడు మా ప్రయో మీ ప్రియకుమారుడైన ప్రార్థించి అడిగి తండ్రి ఆమె ప్రేమ కలిగిన రాజా మీద చెల్లించుకుంటున్నాను కాలంలో మాకు అనుగ్రహించిన కృపకాయని కొందనాలు మీ పాసి రాక్తి చుట్టానికి అనుగ్రహించిన కృపకాయ నీకున్నాను అనేక లేదా చూడవాలని కోరుచురారు కానీ మా జీవితాల్లో మీరు కలిగిన ఉద్దేశం దయా సంకల్పానికి కొందనాలు అయ్యా మీ నడుపుదలకి అయ్యా మీ ప్రేమకి అయా మీకు మంచితనానికి ఏకున్నవా చెల్లించుకుంటున్నాం ఏ వ్యక్తి తెలియదు లేవా ఏ అయ్యా కేవలం పది పాలు వాళ్ళు కూడా స్పెట్ల కృతయ్య దేవుడుగా నందుకైనా చెల్లించుకుంటున్నా నడిపించండి సహాయం చేయండి దేవ నమ్మకం ఏంటంటే లోకము శరీరము జయించి జీవితం మీ కొరకు ఫలాలు ఫలించే సహాయం చేయండి అయ్యా కడుగుపడిన పాత్రగా అయ్యా నమ్మకం ఏంటంటే ఇది వాళ్ళు గమని వాడు పెరిగినటువంటి సాధనాలు గమనివే సహాయించి నమ్మకు దేవా మీ యొక్క స్వరూపంగా కలిగేటటువంటి స్థితిని మనం గురించడానికి ప్రార్థిస్తున్నాం పిండి పిండరాగా మహిళ మహా లోకానికి శరీరం చనిపోము అంతవరకు మీ యొక్క కార్యం మా జీవితంలో తరగతి అయ్యా సేవ మా యొక్క సమస్య దేవా ఎంత మర్చిపోయాడు దయచేసుకోండి ప్రయత్నాలు కలిగించారు పోషిస్తూ కాస్త మొత్తమైన సాధనాలి అయ్యా మీద చిన్న పద్నాలుగు పదిహేను పదహారు పదిహేను తారీఖు గురించి మేము వచ్చేస్తున్నాయి అయ్యా ఆ యొక్క దేవ నమ్మకం ఎంతంటే సుగార్థ దేవ నమ్మకం ఎంతంటే దేవ ఆ యొక్క పరిచర్యో మీరు మాకు అనుకరించినందుకే అయ్యా దేవుల అనుకున్న అయోగి మీరు ఎన్నుకున్నారు అయ్యా నేను వచ్చేస్తున్నాను అనుకరించాలి చేతుల్లో పెడుతున్నాం దేవ బట్ వారు అని ఒప్పుకుంటున్నాం చేపట్టాలికి మన వారు ఏ మంచిగా అంటే మంచి జరుగుతుంది అతను వర్చిస్తుండగా నేను ఆత్మ నడుపు కదా నేను నడుపుదలక నేను ఎవరెవరు వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ఎవరితో మాట్లాడాలి ఏ హృదయంలో మీరు సిద్ధపరిచినారో వాటిని బట్టి మీరు వర్చిస్తుండగా సహాయం చేయా నమ్మకం ఇక్కడ పాదాలు పాదాలు మా రక్షకుడు మా ప్రభుత్వం ఇష్టం ఏర్పరిచేనా ప్రతి మళ్ళీ అభిమానంతో వేర్పరుస్తున్నాం తండ్రి స్వామి మనం మీకు దినం మాకు ఇచ్చిన స్వప్రభా మీ దినం నూతన కృప నడిపించండి నూతన అభిషేకం మాకు అందరికి దయచేనే సుప్రభ ఇంకా సదస్సుతో నడిపించండి అలాది అనాదివాని ప్రభా నాదివాళ్ళు కావాలని ప్రభావితని వారు స్త్రీ పంపిస్తున్నది ఏ ప్రాంతం ప్రాంతంలో పోవాలా సేవ జరగాల నాది జనవరిలో పోతుండ్రు సేవ ఆ ప్రాంతం కలిసింపడాలా అక్కడ అనేక ప్రభావ రక్షణ పొందాలా అలా ఇంత ముందు పోయింది వాళ్ళు స్వచ్ఛపరచం వాళ్ళని రక్షణ తెచ్చని నా విశాని ఆ బాబు హాస్పిటల్లో నడిసిన ప్రభావి మన స్టోర్ చేయండి స్వస్థపరచండి ఆ బాబులో ప్రభా హాకి స్వస్సపరచని చీకటి మంత్ర దెయ్యాలు కాల్చి బాబు అన్ని దూతలు పెట్టని ఆ డాక్టర్ ఆలోచన తెచ్చని మామిడి ధైర్యపరచండి నా దీవానికి శుతం ఆ బాబు దగ్గర గొప్ప నా దీవానికి శోతం చేస్తాం సైతన్ దెయ్యాలు కాల్చి నా దీవానికి శోధం చేస్తాం ఎంతో మంది క్రైస్తవుల జీతం అందరు సేవకు కావాలి సుప్రభా వాళ్ళు ఆకరించి హలలి సరస్వతిని నడిపించి అలాగే మా దేశమంతా సువార్త పోవాలా అదేకి రక్షణ పొందాలా సమీపించింది అలాగే సుప్రభ అందరి కోసం సిల్వాల కలవారి సిందరి కోసం మందించి మూడో తిరిగి లేచిన సినిమా ఈ రక్షణ సందేశం అలాగే అందరికి పోవాలా అందరి రక్షణ పొందాలా వాళ్ళ బలమైన సాధమని అందరికి వాడుకోమని మీరు సాయం చేర్పించి అలా ఆటగా తొలగించి వర్ణిస్తున్నాం ప్రాస్మేన్ మన ప్రభుత్వ ఈ కృప సమాధానం నడిపిస్తూ మనకందరికి ముఖ్యంగా నాల్కములు ఈ కృప దేవుని కృప స్వచ్చత సమాధానం ఆ కుటుంబీకులకి అందరికీ సదాకాలం తోడే కాక అందరికి ఎట్లయితే